నేను పుట్టను లేదు గిట్టే ప్రసక్తి ఏం లేదు ఇట్ ఈజ్ లైక్ దాట్ సో కనుక అమృత ముస్మితే ఇది ప్రశ్న బీజం అని చెప్పాడు శ్రీకృష్ణుడు ఏమని ఇదిగో జీవించి ఉండగానే గుణములను అతిక్రమించి మోక్షమును పొందును అమృతత్వమును పొందును అని చెప్పినాడు కదా వెంటనే ప్రశ్న ఏమిటి అయితే జీవన్ముక్తుడు మన మధ్యలో ఉంటే ఎలా ఉంటాడు మాకు తెలిసే ఉపాయం ఏమి అని ప్రశ్న వేయడానికి తగిన పాయింట్ ఒకటి దొరికింది దాన్ని ప్రశ్న బీజము అంటారు ప్రశ్న అంకురించటానికి అవకాశం అనమాట బీజం నుంచి అంకురం వచ్చినట్టుగా ఆ చెప్పిన వాక్యం నుంచి ఒక ప్రశ్న పుట్టేసింది కాబట్టి ఆ ప్రశ్న బీజమును పొంది అంటే పొంది అంటే దాన్ని స్వీకరించి అర్జునుడు ఈ వేసుకున్నాడు ఆ ప్రశ్నలో భాగంగానే కిమాచార బహుదీ సమాసం అస్యాన్న అదే బహుదీహే ఎటువంటి నడవడిని కలిగి ఉంటాడు ఈ ఇంతేకాకుండా ఇంకో ప్రశ్న కథం క్రకారేణ ఏతాం త్రీం గుణాన్ అతివర్త సో కథం భాష్యకారులు కైన ప్రకారేణా అని రాస్తారు ఎందుకంటే ఆయనకి పాణిని గుర్తులో ఉంటారు ఎప్పటికీ ప్రకారవ ప్రకారము చెప్పే సందర్భంలో థాళ్ళు అనే ప్రత్యయాన్ని విధించి కింశబ్దానికి మటుకు థమ్ అనే ప్రత్యాన్ని చెప్పినారు కాబట్టి కిమ్ శబ్దానికి రాదు థమ్ వస్తుంది కథం అయింది కానీ అర్థం మటుకు కాబట్టి కథం అన్నదానికి అర్థం ఏం కారేణ అని పాణినిలో ఉన్న అర్థం రాస్తారు ఎనివే సో ఏ ప్రకారముగా అంటే మనం ఏ పద్ధతిని అవలంబించినట్లయితే అని అభిప్రాయం ఈ మూడు గుణములను మనము అతిక్రమించగలుగుతాము కథం తేన ప్రకారేణాంత్రీన్ గుణాన్ అతివర్త అని ప్రశ్న అది గుణాతీత యొక్క లక్షణములను చెప్పుడు అని కోరేటువంటి ప్రశ్న దానికి సమాధానం శ్రీభగవానువాచ ప్రకాశించ ప్రవృత్తించోహమే చ పాండవా నేష్టి సంప్రవృత్తాని నవృత్త కాంక్షతీ సో శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకం కొంచెం డిఫికల్ట్ శ్లోకం డిఫికల్ట్ అంటే మీకు డిఫికల్ట్ కాదు నాకు డిఫికల్ట్ నేను దాన్ని జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇదేం కథ చెప్పడం కాదు కదా కథ అంటే చెప్పచ్చు కథ చెప్తూ ఉండొచ్చు కథ మీకు నచ్చకపోతే అది ఆ కథ దోషం తప్ప చెప్పేవాడి దోషం ఏద్దాం కథ మీకు నచ్చింది అనుకోండి చెప్పేవాడికి కొంత గుణంగా ఉంటుంది కథ కూడా మంచిది ఇది ఎలా కాదు దీన్ని వేదాంతము ఇదంతా సైకాలజీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది దాంట్లో జీవితం అనే పుస్తకాన్ని చదవాలి వ్యాఖ్యానించాలి అంటే అది అనుభవంతో కూడిన వ్యవహారం కథ చెప్పడానికి ఏ అనుభవం కావాలి కథ చదివి చెప్పడం చేతనైతే చాలు అని ఇక్కడ ఇక్కడ అలా కాదు మనం చెప్తున్నాము అంటే అది వినేవాళ్ళు తమ జీవితంతో సరిపోల్చి చూసుకునేప్పటికీ ఆ కరస్పాండెన్స్ దాంట్లో అనుభవానికి వస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది పోనీ ఎంత అనుభవానికి జీవితం అనే పుస్తకం యొక్క ఆ ఒక పుట మనకి తెలుస్తూ అది ఆ విధంగా ఉంటుంది అధ్యయనం అస్టు నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటాను మంచి మంచు అలా నాకు హెచ్చరిక చేయటం సో దీనికి అవతారిక గుణాతీత్య లక్షణం గుణాతీతత్వోపాయం అర్జున పృష్ట సో అర్జునుడి చేత ప్రశ్నించబడినవాడు శ్రీకృష్ణుడు ఏమిటి ప్రశ్నించబడ్డాడు రెండు అంశములను అర్జునుడు ప్రశ్నించినాడు ఒకటి గుణాతీతము యొక్క గుణాతీతుడైన వాడు అంటే జీవన్ముక్తుడు ఆయన యొక్క లక్షణం అనగా చిహ్నం గుర్తులు ఏమిటి రెండవది ఈ గుర్తులు చెప్పడంలో రెండు అంశాలు ఉంటాయి ఒకటి సాధకుడు తనకు తాను నేను గుణములను అతిక్రమించినానా లేదా అని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది ఆ విధంగా అదొకటి రెండు మీరు ఎవరినైనా మహాత్ములను చూస్తే వేషం చూసి దండాలు పెట్టడమా లేకపోతే ఆయన గుణాతీతుడు అనే సంగతి తెలుసుకుని అనుసరించుతాయా సత్సంగం కావాలి సత్సంగం కావాలంటే సద్రూ సత్తు సత్పురుషుడితోటి సంఘం చేయ తప్ప వేషాన్ని బట్టి సంఘం చేస్తే ఏమైంది వేషాన్ని బట్టి ఏమవుతుంది కాబట్టి లోకంలా ఉంటుంది లోకంలో ఏమంటే వేషాన్ని బట్టి పోతూ ఉంటుంది ఒకప్పుడు వేషం లేకపోతే వాడు ఎంతటి సమర్థుడైనా కూడా పక్కన ఉండిపోతాడు మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాడు ఒక మహారాజు గారు అక్కడ ఉన్నటువంటి సజ్జనులందరికీ పౌరులందరికీ సంతర్పణ ఏర్పాటు చేశారు భోజనం సమారాధన ఏర్పాటు చేశారు చేస్తే ఒక మహా కూడా రాజుగారు భోజనానికి రమ్మని సాటింపు వేయించారు అందరూ పండితులందరూ రండని ఆయన మహాపండితుడు వెళ్ళాడు వెళ్తే ఆయన కొంచెం గావంచా పంచా కట్టుకుని నీరు కారి గావంచా అనేదో ఉంటారు మోస్తరుగా ఉంది పెద్ద గొప్ప డ్రెస్ ఏం కాదు ఓ గావంతో కట్టుకుని మొదల మీద కడువా వేసుకొని అవి కొంచెం ఆయన వెళ్ళాడు వెళ్తే గేట్ దగ్గర ఆ సర్వెంట్ ఏం చేశాడంటే ఆయన్ని పర్మిషన్ ఇవ్వలేదు లోపలికి రాదు రావదు బాగా డ్రెస్సు బాగా వేసుకున్న వాళ్ళని మాత్రమే ఎలవు చేసుకున్నారు ఇతన్ చూసాడు వెళ్ళి చాకరీ వారి దగ్గరికి వెళ్ళి వాడికి ఒక అర్ధ రూపాయి ఇచ్చి అద్దెకి తీసుకుని మంచి ఖరీదైన పంచా చొక్కా అద్దెకి తీసుకుని అవి వేసుకుని వచ్చాడు మళ్ళీ వచ్చినప్పుడు ఆ దయచేయండి దయచేయండి వీడు గుర్తుపట్టలేదు పనులు చేసి లోపలికి సమాధానం అవుతాం సమాధానం అవుతాం అంత వడ్డనంతా అయిపోయిన తర్వాత రాజుగారి మధ్యలో వచ్చి అయ్యా మీరందరూ నా అహ్వానాన్ని మన వచ్చారు చాలా సంతోషం అని ప్రకటించి సో గోవింద గోవింద అని చెప్పించి మొదలు పెట్టండి అని ఆయన రాజుగారు చెప్పినారు వండర్ అయిపోయింది అలా చెప్తారు సో వీళ్ళందరూ భోజనాలు మొదలుపెట్టారు ఈయన ఆ భోజనం పప్పు ఉన్నం కలిపి నెయ్యి వేసుకున్న తర్వాత కలిపి అది ఆ పంచకి కండువాకి పెడుతున్నాడు చొక్కాకి పెడుతున్నాడు రాజుగారు చూస్తున్నారు అందరు భోజనం ఎలా చేస్తున్నారు చూస్తా ఈయన దగ్గరికి వచ్చి ఏమండి పంతులు గారు ఏమిటండి చొక్కాకి పంచకి భోజనం పెడుతున్నారు ఏమిటి ఆయన ఉందే అని అడిగిన అడిగితే అవునండి మరి నాకు ఈ చొక్కా పంచే వల్లనే పర్మిషన్ వచ్చింది లోపలికి రావడానికి అంతకుముందు ఖాళీ కడుపుతో ఆటలుగా ఉండే నా ఒరిజినల్ డ్రెస్లో వచ్చినట్లయితే నాకు భోజనమేది దొరకలేదు ఈ చొక్కా వల్లనే నాకు భోజనం దొరికింది కనుక నాకు ఎందుకునో ఈ చొక్కాకే మీరు భోజనం పెట్టారేమో అని అనిపించి దానికే అని చెప్తారు అదే ఇంకా ఏదో ఉందని చెప్పేసి మీరు ఎదురు చూడవద్దు కథ పూర్తి అయినది కాబట్టి మీరు వేషాన్ని బట్టి గుణాతీతమైన తెలుసుకుంటారా ఏమేమి అది కోరుకుడు దట్ ఫ్రెండ్ అఫేర్స్ ఇది మిస్టేక్ పూర్వం రాజుగారికి ఆత్మస్వరూపం తెలుసుకోవాలనే కోరిక పుట్టింది పుడితే మంత్రి గారిని ఏమయ్యా ఆత్మస్వరూపం తెలుసుకోవాలి ఎవరికి తెలుసుకుందని అంటే మంత్రి చెప్పాడు ఆ నది ఒడ్డున లేకపోతే కాలంలో ఒడ్డున ఒక చిన్న గుడిసెలాంటిలో ఒకటి ఉన్నది పాతబడిపోయిన బండి ఆ బండి కింద బండి రూఫ్లాగా పనిచేస్తుంది బండి కింద ఇటు ఒక కవర్ పెట్టుకుని ఓ మహాత్ముడు అక్కడ ఉండి తపస్సు చేసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళండి మీకు ఆయన ఆత్మస్వరూపాన్ని బోధిస్తాడు అని మంత్రిగారు సలహా చెప్తారు అంటే రాజుగారు ఇంకా ఆలస్యం అంది పిలిపించారు నేను ఆయన రాదండి బాబు మీరే ఆయన దగ్గరికి అంటే అదేవిధది మన స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి కదా గురువు అన్నది అలాగా నది ఒడ్డు మీద పక్కన కూర్చొని సరైన మఠం కూడా లేకుండా ఓ బిల్డింగ్ కూడా లేకుండా వాడే గురువురా అంచే మనకు అటువంటి గురువు మన స్టేటస్కి తగ్గ గురువుని పిలిపించు అని గురుమానిస్తారు మంత్రి గారు ఏం చేస్తారు సరే ఓ గురువుగారు ఉన్నారు ఆయన పల్లకిలో వస్తారు ఆయన చుట్టూ ఒక యాభై మంది శిష్యులు వస్తారు శిష్యులు మళ్ళీ మార్బలంతో వస్తారు ఆయనకు ఒక ప్యాలస్ని మీరు విడిది కింద ఇవ్వాల్సి ఉంటుంది అటువంటి గురువుగారు ఒక ఆయన ఉన్నారు ఆ గురువు గారు కబురు పెట్టి ఆయన పల్లకీలో వచ్చారు పల్లకీకి అలంకారాలు ఉంటాయి ఆ తర్వాత జలతారు కూడా అలంకరిస్తారు ఆయన పల్లకీలో బోయీలు మోసుకొస్తారు సో ఆ విధంగా ఆయన రాజుగారు స్వయంగా పల్లకీ దింపడికి ఎదుర్కొండగా స్వాగతం చెప్పి ఆయన విడిది ఒక ప్యాలస్లో పెట్టినారు ఆయన ఉండి ఒక వారం రోజులు ఏవో నాలుగు మంచి మాటలు ఆయన చెప్పారు ఈయన విన్నారు తర్వాత ఆయన దక్షిణాది తీసుకుని వెళ్ళిపోయినారు దక్షిణ కూడా మన పలకీలో వచ్చారంటే దానికి తగ్గట్టుగా దిట్టంగా ఉంటుంది దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత మంత్రిని పిలిచి ఏమో నాకు ఆత్మస్వరూపం అంటే తెలియలేదు మరి ఆత్మకి ఏమిటో అర్థం కాలేదయా ఆయన చెప్పినప్పుడు ఏదో చెప్పిందా తప్ప నాకేం తెలియలేదు అంటే మంత్రి చెప్పాడో చూడండి మీ స్థాయికి తగ్గు గురువు గారు కావాలన్నారు కాబట్టి మీకు మీ స్థాయికి తగ్గు గురువు గారే దొరికారు దట్ ఈజ్ హౌ యూ గెట్ ఇట్ అలా కాదా నేను ఆత్మని తెలుసుకోవాలి అది ఆ అంటే మీరు ఆ కాలవడ్డున ఆ బండి కింద ఉంటాడు దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు అర్థమైందండి కాబట్టి గుణాతీతుడిని ఎలాగా గుర్తుపట్టడము అనే ప్రశ్న చాలా యుక్తియుక్తమైన ప్రశ్న తర్వాత మనం కూడా గుణాతీతులు అయ్యేమో లేదో ఎలా తెలుస్తుంది తర్వాత గుణాతీతులు అయ్యేటువంటి ఉపాయమేమి అని ఈ కథలన్నీ ఏమిటంటే గతానుగతికో లోక లోకము ఒక ప్రవాహంలో పడిపోతూ ఉంటుంది ఆ ప్రవాహము అదే అజ్ఞాన ప్రవాహము ఇంకా మళ్ళీ దాంట్లో రెండు మాటలే ఒకటే మాట అజ్ఞాన ప్రవాహము అది సంసార ప్రవాహము దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు రూపాయిలో నయా పైసా ఉపయోగం కూడా ఉండదు మీరు శాస్త్రాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపాన్ని విచారం చేసి అనుభవానికి తెచ్చుకుంటే గట్టెక్కాలి తప్ప ఈ ప్ర సమాజంలో గతానుగతికంగా ఉండే ఈ ప్రవాహాల వల్ల ఏమీ ఉపయోగము ఉండదు సున్నా ఆ మాటని చెప్పడం కోసం ఇటువైటువంటి పెట్ట కథలు అస్తూ సో ఆ గుణాతీత గుణాతీత స్థితిని పొందే ఉపాయమేమి అని అర్జునుడు రెండు అంశాలు అడిగాడు అస్మిన్ శ్లోకేనా అస్మిన్ శ్లోకే ప్రశ్నద్వయార్థం ప్రతివచనం కాబట్టి ఈ శ్లోకంలో అర్జునుడు రెండు ప్రశ్నలను అడిగినాడు ఆ రెండు ప్రశ్నలకి కలిపి ఆయన సమాధానం చెప్తున్నాడు సమాధానం రెండు ప్రశ్నలకి కలిపి ఉంటుంది అంటే ఆ గుణములను బట్టి మీరు ఈయన గుణాతీతులు అని గుర్తుపట్టగలుగుతారు ఆ గుణములను మీరు అలవరుచుకున్నట్లయితే మీరు కూడా గుణాతీతులుగా అవుతారు ప్రశ్నలు రెండైనా సమాధానము ఒక్కటి ఓకే శ్రీభగవానువాచకృష్ణ భగవానుడు సమాధానాన్ని చెప్తున్నాడు ఎత్తావత్ కైర్లింగైర్యుక్త గుణాతీతో భవతి ఇది తత్శృ చూడు ఏ చిహ్నములను బట్టి ఒకడు గుణాతీతుడవుతాడు అనే అనేదాన్ని ముందుగా చెప్తున్నాను గుణాతీతుడయ్యే ఉపాయం ఏమైనా తర్వాత వస్తుంది ముందుగా ఇది చెప్తున్నాను ఇది నేను రెండు ఒకటే అవుతాయని అన్నాను కొంచెం మార్పులు కూడా చేసుకోవచ్చు ముందుగా మొదటి ప్రశ్నకి సమాధానం గుణాది అయ్యే ఉపాయము అన్నది రెండవ ప్రశ్న ఆ తర్వాత వస్తుంది మంచిది ఇప్పుడు శ్లోకాన్ని ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవ పాండవ నేష్టి సంప్రవృత్తాని నవృత్త కాంక్షతీ పాండవ అనే సంబోధన ఓ పాండు మహారాజు యొక్క పుత్రుడవైన హే అర్జున అని ఒక అర్థం సరళమైన అర్థం లేదా పాండు శబ్దము శ్వేత పర్యాయం శ్వేత అంటే తెలుపు పాండు అన్న తెలుపే సో కనుక పాండవ తెలుపు సత్వగుణానికి ప్రతీక కాబట్టి హే అర్జున నువ్వు చింత చా నువ్వు ఆల్రెడీ సత్వగుణంలో నిలిచి ఉన్నావు అంటే సత్వగుణంలో ఎప్పుడు ఉంటాడు రజోగుణాన్ని తమోగుణాన్ని అతిక్రమించి సత్వగుణంలో ఉంటాడు మరి సత్వగుణాన్ని కూడా అతిక్రమించాలి కదా సత్వం సత్వైన జయతి నేను సత్వగుణంలో నిలిచి ఉంటే సత్వగుణం దానంతటది జారిపోతుంది నేను గుణాతీతుడు అయిపోతారు కాబట్టి అర్జున నీవు సత్వగుణుడమై ఉన్నావు కనుక నీవు గుణాతీతుడు ఒకట అనే అభిప్రాయంతో హే పాండవ అని సంబోషించినాడు చూడు ఒకదాని కోరి ఇంకొక దానిని ద్వేషిస్తే వాడే సంసారి ఎందుకంటే ద్వంద్వములు ఉంటే అది గుణముల బంధంలో ఉన్నట్టు లెక్క ద్వంద్వములకు అతీతంగా ఉంటే వాడు గుణముల యొక్క బంధము నుండి బయటపడిపోయిన మీకు నేను దృష్ట దృష్టాంతం దృష్ట్యా చెప్తున్నా తప్ప మరొకటి కాదు దృష్టాంతం కోసమే చెప్తున్నా మీరు అర్థం చేసుకోవాలి మీరు పాజిటివ్ స్పిరిట్తో చేసుకోవాలి ఓపెన్ మైండ్ తోటి ఇప్పుడు ఒక ఆయన అక్కడ దేవుణ్ణి దర్శించడం కోసం అలా వెళుతూ ఉంటాడు వెళ్తూ ఉంటే అక్కడే కూర్చుని ఒక ఆయన గదిమేసి యా అలా వెళ్ళతో చొక్క ఉప్పు ఉందో చొక్క ఉప్పుకుండగా దేవుణ్ణి చూడడానికి వీరలేదు అని గదిమేస్తాడు అంటే అర్థం ఏంటి అతను చేసిన దానిని ఈయన ద్వేషిస్తున్నాడు ద్వేషించడం అంటే వ్యతిరేకి నిరోధించదు ఇంకొక బాగా డ్రెస్సు బాగా నామము లేకపోతే ఏదో విభూతో గట్టిగా పెట్టి వస్తే ఆ దయచేయండి రండి అని ఆయన్ని ముందుకి తీసుకువెళ్తాడు అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి యొక్క ఆ బాహ్య చిహ్నములను చూచి ఈయన చాలా సంతోషించినాడు అని మనకు తెలుస్తుంది ఆయన కూడా తాను స్వయంగా అటువంటి బాహ్య చిహ్నములను కలిగి ఉన్నాడు సో ఇటువంటి వ్యక్తులు అంటే ఏమిటి కట్టుబొట్టు జుట్టు ఈ మూడు ఉంటాయి కట్టుబొట్టు జుట్టు ఒక రకమైన కట్టుబొట్టు జుట్టుని ప్రేమిస్తారు కోరుకుంటారు అది ఉండాలి తమ ఎందు ఉండాలి ఇతరుల ఎందు ఉండాలి ఇంకో దానికి భిన్నమైన దానిని ద్వేషిస్తారు వీళ్ళు ద్వంద్వంలో చిక్కుకుని ఉన్నారా ద్వంద్వానికి అతీతంగా ఉన్నారా మీరు చెప్పండి వాళ్ళు ద్వంద్వంలో చిక్కుకుని ఉన్నారు ఈ మాట పూర్తి స్వామీజీ చెప్పారు చాలా గొప్ప జీవిత సత్యమని నాకు ఓ మహాత్ముడు ఉన్నారు ఆయన చెప్పిన మాటల్లోనే చెప్తున్నా భాష నాది ఓ మహాత్ముడు ఉన్నారు ఎవళ్ళు వచ్చినా ప్రేమగా మాట్లాడతారు చిరునవ్వుతో మాట్లాడతారు ఆ వచ్చిన వాడు చెప్పులు బయట వచ్చి వీచి లోపలికి వస్తే మాట్లాడతారు ఒకవేళ అతను ఆ దృష్టి లేకను లేక అటువంటి నియమం అక్కడ పాటిస్తారో అనే విషయము తెలియకను బూతుతోటి టక్ టక్ టక్ వచ్చి దండం పెడితే అప్పుడు కూడా చిరునవ్వుతో ప్రేమగా మాట్లాడతారు తర్వాత వాడు చక్కటి ఆర్థడాక్స్ డ్రస్ వేసుకుని వచ్చినా ప్రేమగా మాట్లాడతారు లేదా పాశ్చాత్య డ్రస్ వేసుకుని వచ్చినా ప్రేమగా మాట్లాడతారు వాడు తెలుగులో మాట్లాడినా ప్రేమగా మాట్లాడతారు ఇంగ్లీష్లో మాట్లాడినా ప్రేమగా మాట్లాడతారు ఒకవేళ సంస్కృతంలో మాట్లాడినా ప్రేమగా మాట్లాడతారు తర్వాత వాళ్ళు బొట్టు పెట్టుకున్నా ప్రేమగానే చూస్తారు బొట్టు పెట్టుకోకపోయినా ప్రేమగానే చూస్తారు తర్వాత వచ్చి స్వామీజీ నమస్కారం అని దండం పెట్టి మాట్లాడినా ప్రేమగా మాట్లాడతారు హే స్వామి హౌడుయుడు అన్నా కూడా ప్రేమగా మాట్లాడతారు అలా మీరు అడగద్దు అలా అంటారు మీరు కొంచెం లోకానుభవాన్ని బట్టి తెలుస్తుంది అలా అంటే స్వామి హవర్ యూ నో హవర్ యూ నవె డేస్ When did you come? And, uh, yeah, and uh, he was uh, very respectful of that. Then, you can't take a picture of the same way, and you can't take a picture of the same way. If you take a picture of the same way, you can't take a picture of your own. You can't take a picture of the same way. మీరు ఏదైనా ప్రజెంటో పన్నో ఫలమో ఇచ్చినా ప్రేమగానే మాట్లాడతారు ఇవ్వకుండా ప్రేమగానే మాట్లాడతారు అసలు ఈ ఐడియాస్ ఈ ఆపోజిట్స్ నేను ఒక అరడదన ఆపోజిట్స్ చెప్పాను ఈ ఆపోజిట్స్ ఆ మహాత్ముడి మనస్సుని క్రాస్ చేయవు మీరు ఇండియన్ అయినా ప్రేమగానే మాట్లాడతారు పాశ్చాత్యుడైనా కూడా ప్రేమగా మాట్లాడతారు మీరు బ్రాహ్మణుడైనా ప్రేమగానే మాట్లాడతారు బ్రాహ్మణుడు కాకుండా ప్రేమగానే మాట్లాడతారు అంటే ఈ ద్వంద్వములన్నిటికీ అతీతంగా మీ ఆత్మస్వరూపంతో కనెక్ట్ అయి ఉన్నాడు ఆయన మీరింకా కనెక్ట్ కాలేదు కానీ మీరింకా దేహాన్ని మనస్సుని కొట్టుకుని కానీ ఆయన ఆత్మస్వరూపంతో కనెక్ట్ అయి ఉన్నాడు వాడు ఒక క్రిమినల్ పదేళ్ళు జైల్లో ఉండి ఇప్పుడే బయటకు వచ్చాడన్నా కూడా ప్రేమగా మాట్లాడతారు ప్రేమగా మాట్లాడతారు మీకు తెలుసో తెలీదో క్రిమినల్స్ క్లాసెస్కి వస్తూ ఉంటారు తెలిసే వాళ్ళకి తెలుస్తాయి ఆ రహస్యాన్ని కాపాడుతారు ప్రేమగా మాట్లాడతారు రహస్యాన్ని కాపాడుతారు అందరి అందు సమానమైన ప్రేమ అరే వీడు ఇలాంటి డ్రస్ చేసుకున్నాడే ఇది బాగులేదు ఇలా ఉంటే బాగుండును అని ఉండదు నా ద్వేష్టి నా కాముఖ్యత అది మహాత్ముల ల లక్షణం స్వామిజీ అన్నారు ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి జిజ్ఞాసులందరూ కూడా ప్రేమగా వస్తారు అన్నారు ఇట్ ఈస్ వెరీ ట్రూ కాబట్టి నేను రెండే మాటలు పట్టుకుని మీకు వ్యాఖ్యానం చేశాను నా ద్వేష్టి నా కాహాత్ములకి భోజనం పెట్టారనుకోండి ఈ రకమైన భోజనం నాకు కావాలి అని కోరరు ఈ రకమైన భోజనం నేను ఇష్టపడను అని ద్వేషించరు నా ద్వేష్టి నా కా ఎందుకంటే ఈ కట్టుబొట్టు జుట్టు భోజనం నడవడి దేహానికి సంబంధించినటువంటి ఒక కట్టుబాట్లు ఇవన్నీ కూడా గుణములలో ఉంటాయి తప్ప గుణాతీత స్థాయికి చేరవు కాబట్టి మహాత్ములు గుణాతీతులైన మహాత్ములు వీటన్నిటికీ అతీతంగా ఉంటారు అది ఒక జనరల్ ఐడియా మీకు ఇచ్చారు ఇంక ఇప్పుడు శ్లోకంలోకి వెళదాము ఇప్పుడు చూడండి దీన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానం చేయాలి ఒకడు ఉంటాడు ప్రకాశం అంటే చాలా బుద్ధిమంతుడుగా ఉంటాడు ఏదైనా పాఠం చెప్తే వ్యాకరణం కానీ మరొకటి కానీ చెప్తే తీయ నీటికి చేపవలే ముందుకి తోసుకుపోతూ ప్రకాశం ఇంకొకటి ఉంటాడు మోహం ముద్దబ్బాయి బండబ్బాయి వాడికి ఏమర్థం కాదు గుణసంధంటే వృద్ధిసంధంటాడు వృద్ధిసందంటే మరువు సందంటాడు ఏమీ అర్థం కాదు బండబ్బాయి సో ఇప్పుడు ఈ మంచి చలాకీగా చకచక తోసి ముందుకు సాగిపోతున్నటువంటి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ప్రేమించి థర్డ్ క్లాస్ స్టూడెంట్ని ద్వేషించి అలా ఉంటాడా మహాత్ముడు నో అలా ఎండా అలాగ ఎన్నడూ ఇంకా ఈ బాగా చదువుకునే విద్యార్థి ఏ పని చేయటం సరిగ్గా పని చేయడం సరిగ్గా చేయడు పుస్తకం చదువు బాగానే చదువుతుంది కానీ ఏదైనా పని అప్పచెప్తే దాన్ని చెడగొట్టుకొస్తాడు ఇంకొకడు చదువు పెద్ద బాగుండదు కానీ పని బాగా చేస్తాడు ప్రవృత్తి బాగుంటుంది కాబట్టి ఇదిగో వీడి ప్రవృత్తి బాగోలేదు వీడి యాక్టివిజం బాగులేదు కాబట్టి వీడంటే ద్వేషము వాడి యాక్టివిజం బాగుంది వాడంటే ప్రేమ అలా ఉంటాయా మహాత్ముడికి ఉండదు కొందరు పూజలోవి బాగా చేస్తారు ఇంకొందరు పూజలోవి మాకు పూజలో వాటి మీద పెద్ద శ్రద్ధ లేదు అంటారు మహాత్ములు ఇద్దరిని కూడా సమానమైన ప్రేమతో ఆదరిస్తారు మీరు పూజలు చేపితే ఎందుకు పనికి వస్తారండి మాకు సంబంధం లేదు వెళ్ళండి అని అందరూ మాకు పూజ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు నా పర్వాలేదు కూర్చోండి రండి ఏమిటో చెప్పిన విషయమేటో అని ప్రేమతో చూస్తారు తప్ప పూజ చేయలేదు కదా అని తర్వాత మన క్లాసుకి రాడం మానేసి ఇంకో క్లాసుకి వెళ్ళాడని చెప్పేసి వ్యతిరేకించరు ఇంకెక్కడికి వెళ్ళకుండా మీ దగ్గరికే వస్తున్నానండి అని వీడు గట్టిగా చెప్తే అంతమాత్రం చేతను సంతోషించరు ఈ రకమే కాదు ఎన్ని ఉండడానికి అవకాశం ఉందో అన్నిటి ఎడలా సమబుద్ధిని కలిగి ఉంటారు తప్ప రాగద్వేషములను కలిగి ఉండరు ఆ సమబుద్ధి ఇప్పుడు ప్రకాశము సత్వగుణ కావ్యము వాడు వ్యాకరణం బాగా చదువుతున్నాడంటే వాడు ఆత్మ గొప్పతనం కాదు వారు సత్వగుణంలో బాగా ఉన్నాడని అభిప్రాయం వాడు మంచిగా యాక్టివ్గా ఉన్నాడంటే వాడు ఆత్మతో గొప్పదన ఆత్మతో గొప్పతనం ఏమి కాదు అలాగే ఆత్మగుణాతీతం మంచిగా యాక్టివ్గా ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే వాడిలో రజోగుణం మంచిగా ఉందని అర్థం ఇది రాజస్య తిన అర్థం ఇంకొకడు ముద్దబ్బాయి బండబ్బాయిలా ఉన్నాడు ఏం చెప్తున్నా అర్థం కాదు అంటే అర్థం వాడి ఆత్మ చెద్దదైపోయిందనో చేతగానే ఆత్మ అంటూ ఉండదు వాడి అంతఃకరణంలో తమో గుణం యొక్క బలము ఉన్నది మాత్రమే తెలుస్తుంది కాబట్టి ప్రకాశశబ్దం చేత చూపబడే సత్వగుణాన్ని లేదా ప్రవృత్తి అంటే రజోగుణాన్ని లేదా మోహము అంటే తమో గుణాన్ని దీంట్లో ఒకదాన్ని ఇష్టపడడము ఇంకొకదాన్ని ద్వేషించడము అనే మాట మహాత్ముల యొక్క జీవితంలో వాళ్ళ నడవడిలో ఉండదు కొంతమంది ఏ ఆడవాళ్ళు రాకండి ఆడవాళ్ళు దూరంగా ఉండండి అంటారు అంటే వాళ్ళు గుణాతీతులా లేకపోతే గుణ కార్య గుణ కార్యంలో బద్ధులై ఉన్నారా అంటే డౌన్ ఆ డౌన్ టు ది ఎర్త్ వాళ్ళు దేహాభిమానంతో ఉన్నారని స్పష్టం అవుతుంది సో ఈ విధంగా కొంతమంది శిష్యుడు ఏ ఎవడో ముట్టుకోకండి ముట్టుకోకండి ముట్టుకుంటే ఏమైపోతుంది ముట్టుకుంటే అపమిత్రుడు అంటే ఇప్పుడు గుణాతీతడా లేకపోతే గుణబంధంలో ఉన్నట్ట గుణబంధంలో ఈ రకమైన క్వాలిఫైడ్ అస్పృశ్యతని పాటించటమే హిందూ ధర్మంలో ఆచార్యులు అనబడేవాళ్ళు క్వాలిఫైడ్గా దాన్ని అస్పృశ్యతని పాటించటం అన్నది అది మే నాట్ బీ ఇల్లీగల్ బట్ ఇట్ ఈస్ సర్టన్లీ ఇమ్మోరల్ అండ్ అనెథికల్ అండ్ అది ఆ ఆత్మస్వరూపానికి అది అవమానం చేసినట్టే అర్థం చండాలోస్తు సతుోస్తు గురు తేష మనీషా మమ అని శంకరులు అన్నారు వీళ్ళు మేము శంకరుని అనుయాయులమని చెప్పేసి కొండ కొమ్ము నుంచి కేకలు వేస్తారు వీళ్ళు ఏమర్థం చేసుకున్నట్టు ఆ వాక్యాన్ని మనిషా పంచకాన్ని ఏమర్థం చేసుకున్నట్టు దానికి ఒక వికృతమైనటువంటి కథ కల్పించి డిస్టార్క్షన్ చేయడం మాత్రం జాతనం వాడు చండాలుడు కాదు చండాలుడు వేసంలో ఉన్న వ్యాసుడు అయిపోయింది మీ మీ కథ పెట్టేసేపడికి ఏమైపోయింది ద స్పిరిట్ ఆఫ్ ది సెంటెన్స్ నాశనం అయిపోయిందా లేదా చండాలోస్తూ సతు ద్వజోస్తూ అంటే వాడు చండాలుడై అనే అభిప్రాయంతో ఆయన చెప్పారు కానీ వాడు చండాలుడు కాదు వ్యాసుడనే వ్యాసుడు అలా ఎందుకు రావాలి నీ చూసావా ఈ రకంగా ఈ కథలు రాసేసి ఎంత హాని చేయాలో అంత హాని కథలో స్థానం ఉన్నది తలా తోక ఏ ప్రశ్నలు అయ్యకూడదు ప్రశ్న వేస్తే కథలు ఏమీ నిలకడవు ప్రశ్న వేయకూడదు ప్రశ్న వేసేపటికి మీ కథ వెలవెలబోతుంది అయితే జనాలు దూడు బసవన్నల్లా తలకేలు చేసి లేచక్క వస్తారు కాబట్టి సాగిపోతూ ఉంటుంది ఎనీవే సో కొంచెం డైగ్రెషన్ యు హు యు హూ వేర్ విత్ ఇట్ ఉంటారు సత్వగుణం మీద కానీ రజోగుణం మీద కానీ తమో గుణం మీద కానీ ప్రత్యేకమైన ప్రేమ ఉండదు ఓకే ఇంకా కొంచెం భాష్యాన్ని మనస్సులో పెట్టుకుని వాక్యం చెప్తున్నారు మీరు సాధకులు ఉంటారు సాధకులలో ఒక దోషం ఉంటుంది ఆ దోషాన్ని వాళ్ళు తెలుసుకొని దాని నుంచి బయటపడడానికి ఈ శ్లోకం చక్కని అవకాశం ఏమిటంటే ఆ దోషము మా సాధన బాగా సాగటం మేము వెనకబడిపోయినాము మేము ఎప్పుడు తెలుసుకుంటామో ఏమో మాకు అసలు ఆత్మజ్ఞానం అనేది ఈ జన్మలో వస్తుందా రాదేమో అని ఈ రకమైనటువంటి ఒక అసంతృప్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని స్థితి కలిగి ఉంటారు మీరు అలా ఉండరాదు ఒకప్పుడు ఏమవుతుందంటే ఒకరోజు మీరు పాఠానికి వెళ్తారు మీ మనస్సు చక్కగా ఏకాగ్రంగా ఉంటుంది పాఠాన్ని శ్రద్ధగా విని ఆనందంగా ఇంటికి ఇంకో రోజు మీరు పాఠానికి వెళ్ళడం మిస్ అవుతారు ఏదో పనులు ఉంది మీరేమో మనస్సులో బెంగ పెట్టుకుంటారు ఈ పనుల మూలంగా నేను పాఠం మిస్ అయిపోయాను ఇంకో రోజు ఏదో రాత్రి సరిగ్గా నిద్రపట్టకపోవడం చేత క్లాసులో ఉనికిపాట్లు పడ్డమో లేకపోతే ఆయన చెప్పింది అర్థం కాకపోవడమో అలాంటి పరిస్థితి వస్తుంది అప్పుడు అయ్యయ్యో మాకు హాని కలిగిపోయింది మేమేమో వెనకబడిపోయినామని బెంగ పెట్టుకుంటాను మీరు మీరు ఈ మూడు పరిస్థితుల నుండి అతీతంగా సమత్వాన్ని అభ్యాసం చేయాలి పాఠం మీకు బాగా బుద్ధికి వచ్చిందంటే ఆ రోజు మీలో సత్వగుణం బాగుందన్నమాట అన్ని రోజులు అలా ఉండక్కర్లేదు అన్ని క్లాసులు అలా ఉండే తీర తీరాలి మీరు ఈనలేదు మిగవో అర్జెంటు పనులు అంటే రజోగుణం యొక్క బలం చేత మీరు క్లాసు మిస్ అయినా కూడా యూ షుడ్ నాట్ రిగ్రెట్ అబౌట్ ఇట్ దాని గురించి మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ కూర్చోవడం అన్నది తగదు నా ద్వేష్కి తనని తాను ద్వేషించరాదు తనని తాను మెచ్చుకోలు అక్కర్లేదు ఇది అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు మీరు ఏం చేయాలి సరే ఈవేళ చాలా బాగుంది నాకు క్లాసు అంటే అది సత్వము ఇంకో రోజు అలా ఉండకపోవచ్చు మనస్సు చెంచలంగా ఉండి మీరు క్లాసుని ఎంజాయ్ చేయలేకపోవచ్చు మరో రోజు కొంత డల్గా ఉండి మీరు క్లాసుని ఎంజాయ్ చేయలేకపోవచ్చు ఇన్ ఆల్ కేసెస్ మీరు ఇదంతా కూడా క్షేత్రము యొక్క ప్రవృత్తి తప్ప నా స్వరూపం కాదు అని తెలుసుకోవాలే కానీ ప్రకాశం ఉంది కదా అని ఇది బాగుంది బాగుంది నేను సంతోషపడిపోయి ప్రవృత్తి మోహము వచ్చేప్పటికి దుఃఖపడిపోయి మీరు అలా ఉండరాదు అర్థమైందండి ఆ పాయింట్ ఇంకో పాయింట్ నేను బాగా గమనించదగ్గా సాధకులు ధ్యానం చేస్తూ ఉంటారు ధ్యానం చెయ్యాలి మేము పూజ చేస్తున్నామంటే సరిపడదు పూజ బాహ్యము స్థూలము ధ్యానము ఆంతరము సూక్ష్మం తర్వాత వేదాంతానికి పూజ కంటే నిదుధ్యాసనాదుల యొక్క ప్రాముఖ్యం ఎక్కువ స్థూలం కంటే సూక్ష్మానికి బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు పూజాధికం మీరు చేసుకోండి మీరు చేస్తున్న కావ్యకర్మల్ని వాటిని మీరు ఎలాగూ మానేయాల్సి ఉంటుంది తగ్గించుకోవాల్సి ఉంటుంది మానేయాల్సి ఉంటుంది అప్పుడు నిత్యకర్మ మిగులుతుంది కాబట్టి మీరు చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది ధ్యానం అనేది హై ఎనర్జీ థింగ్ ఇట్ చాలా ఎక్కువ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ చాలా కావాలి ధ్యానానికి పూజకంత ఎనర్జీ అక్కర్లేదు ఎనివే కాబట్టి ధ్యానాన్ని మీరు అధికంగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది అధికంగా అంటే మళ్ళీ ఐ డోంట్ వాంట్ పుట్టే కాంప్లెక్స్ ఇన్ యువర్ మైండ్ ఏమైనా అయ్యో మేము అధికంగా అన్నాడైనా మనం చేయలేకపోతున్నాం అలాంటి కాంప్లెక్స్ పెట్టుకోకూడదు అసలు అసలు పాయింట్ అదే ధ్యానం మీరు చేయాలి చేసి తీరాలి ధ్యానము అది సాక్షాత్ సాధనం శ్రోతవ్యో మంత్రవ్యో నిధి ధ్యాసి తర్వాత మీరు ధ్యానం చేస్తుంటే మీ మనస్సుకి ఒక ఏకాగ్రత ఒక క్షమత అంటే శాంతి అనే లక్షణం అలవరుతుంది అప్పుడు మీరు క్లాసుకు వచ్చినట్లయితే ఆ ధ్యానాభ్యాసం ఉన్నవాడికి క్లాసులో కూడా ధ్యానంగానే ఉంటుంది శ్రవణమంతా కూడా ధ్యాన రూపంగానే ఉంటుంది సహజంగా ఉంటుంది అలాగే కాబట్టి ధ్యానము తప్పనిసరి ఈ ధ్యానంలో ఒక కిటికొన్నది ఒకరోజు మీరు ధ్యానానికి కూర్చుంటే వెదర్ ఇట్ ఈస్ గైడెడ్ మెడిటేషన్ అది మీ ఇంతట మీరు చేసినా కూడా ఎదర్ వే మీకు ధ్యానము చక్కగా కుదురుతుంది మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది మనస్సు ఇటు అటు పరుగులు తక్కువగా ఉంటాయి ఒకరోజు అలా ఉంటుంది ఇప్పుడు నా పాఠంలో కూడా ఒకరోజు టెక్స్ట్కి అతుక్కుపోయి ఉంటుంది పాఠం డైగ్రెషన్స్ తక్కువ ఉంటాయి ఇంకో రోజు టెక్స్ట్ తక్కువను డైగ్రెషన్స్ ఎక్కువ ఉంటాయి ఏదో అలా పోతూ ఉంటుంది ఎంత నాసేపు వాగినప్పుడు ఏదో ఇటు ఉంటుందో అటు ఉంటుంది అలాగే మీరు రోజు ధ్యానం చేసేప్పుడు ఓ రోజు ధ్యానం చక్కగా ఉంటుంది మీరు అరగంట లేచేపటికి హా హ్యాపీ అండ్ మీరు యు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ వండర్ఫుల్ ఇంకో రోజు అసలు మెడిటేషన్ క్యాసెట్ పోతూ ఉంటుంది మీ మనస్సు అసలు అక్కడ ఉండనే ఉండదు మొత్తం దేశం అంతా తిరిగి మీరు లేస్తారు ఈవేళ ధ్యానం సరిగ్గా సాగలేదు ఇంకో రోజు ధ్యానంలో పడుకుని నిద్రపోతారు అది కూడా ఉంటుంది మాల ఒళ్ళో వేసుకుని నిద్రపోతూ ఉంటారు జపం చేస్తున్నాం అనుకుంటారు కళ్ళ ఒళ్ళో మాల ఉంటుంది నిద్రపోతారు నేను పుస్తకం కాబట్టుకుని నిద్రపోతూ ఉంటాను నేను చదివేసుకుంటున్నాను అనుకుంటాను ఊళ్ళో వాళ్ళు నేను నిద్రపోతాను ఆ తలుపు తప్పుడై అప్పుడే తల తీశారు అబ్బా స్వామీజీ ఏదో గ్రంథాన్ని ఉద్గ్రంథాన్ని పఠించేస్తున్నాడు అని ఊళ్ళో వాళ్ళు అసలు సంగతి నాకు తెలుసు ఏదో కొత్త గొప్ప పఠించిన వాట వాస్తవమే కానీ గత ఐదు పది నిమిషాలు నేను నిద్రపోతున్నాను సో ఆ రకంగా ఇటువంటి స్థితులు మనకు అనుభవంలో వస్తాయి సాధనలో అనుభవానికి వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనము సమచిప్తంతో వాటిని స్వీకరించాలి ధ్యానం కుదిరిందని మీరు మురిసిపోవద్దు ధ్యానం కుదరలేదని దుఃఖించవద్దు ద్వేషించవద్దు మిమ్మల్ని మీరే ఎన్నడు ద్వేషించవద్దు నేను అజ్ఞానిని అని మిమ్మల్ని మీరు ద్వేషించవద్దు మీరు అజ్ఞాని కాదు నాకు మోక్షానికి ఈ జన్మ సరిపడుతుందో సరిపడదో అని ద్వేషించుకోవడం మానేయండి నాకు సాధన ఇంతకంటే గొప్పగా అయిపోవాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కాంక్ష మీరు లేనికొని కష్టాలను కొను సో ఐ సే రిలాక్స్ రిలాక్స్ అవ్వండి బీసుకుపోయి ఉండద్దు బిసిపోయి ఉన్నారా రిలాక్స్ ఇప్పుడు నేను ఎలా కూర్చున్నానో చూడండి మీ యాభై మందిని కూర్చోబెట్టి పాఠం చెప్తున్నాను ఎంత రిలాక్సింగ్గా ఉన్నానో మీకు కనపడుతున్నానా నేను రిలాక్స్డ్గా ఉన్నానా లేకపోతే ఎత్తుకట్టి నాకు భాష్యం ఎదురకుండా ఉంటే రిలాక్స్ భాష్యం లేకుండా మీరు ఉపన్యాసం చెప్పంటే నేను బిసుకుపోతా భాష్యం చేతిలో పెట్టి అంటే సో బీ రిలాక్స్ అలా వినిసిపోయి ఉండొద్దు మహాత్ముల ముందు మనం అలా అలా అక్కర్లేదాయా ఏమక్క రిలాక్స్ రిలాక్స్ ఈజీ టేక్ ఈజీ కాదండి మోక్షం అండి బా టేక్ ఈజీ రిలాక్స్ ఏం చేయమంటారు ఏమి చేయొద్దు జస్ట్ బీ జస్ట్ బీ ఉండవా జస్ట్ బీ ఎంత సింపుల్లో చూడండి Just జస్ట్ బి అది గుణాతీత స్థితి జస్ట్ బీ గుణాతీత స్థితి ఓకే థింక్ సత్వగుణం థింకింగ్ అంటే అప్పుడే యాక్షన్ వచ్చేసింది సత్వగుణంలోకి వచ్చేసారన్నమాట గుణాతీత స్థితి జారిపోయింది సత్వగుణంలో ఉండాలి థింకింగ్ డూయింగ్ రజోగుణం ఈటింగ్ తమోగుణం ఈటింగ్ మానే యుద్ధంలో ఈటింగ్ మానేయరు మీరు తండ్రో దేహము దేహం దేహో దేహమే ప్రాణ ప్రాణము భుజిస్తుంది మీరేం భూజిస్తరు మీరు అలా సాక్షిగా ఉంటారంటే దెన్ వాట్ am I? వాట్ డూ ఐ డూ యూ డోంట్ డూ ఎనీథింగ్ దెన్ వాట్ యా మై జస్ట్ బీ చూడండి మీకు గుణములు గుణాతీతము జస్ట్ బీ ఉన్నాను ఉన్నాను ఎలా ఉన్నాను తెలివిగా ఉన్నాను ఏమండి మీరు నాకు చెప్పండి మీకు ఏమర్థమైందో చూస్తా తెలివి అయి ఉన్నాను తెలివిగా ఉన్నాను రెండో ఒకటే కదా రెండో ఒకటే రెండో ఒకటే తెలివిగా ఉన్నాను తెలివి అయి ఉన్నాను తెలుస్తూ ఉన్నాను ఆలోచిస్తున్నాను దట్ ఈస్ నాట్ డిఫరెంట్ దట్ ఈస్ డిఫరెంట్ దట్ ఈస్ డిఫరెంట్ సంకల్పిస్తున్నాను డిఫరెంట్ కోపంగా ఉన్నాను తాపంగా ఉన్నాను తిట్టుకుంటున్నాను వాళ్ళని తిట్టుకున్నాను అవన్నీ డిఫరెంట్ అని వేరే చెప్పక్క అదంతా పెద్ద సంవత్సరం ఉన్నాను జస్ట్ బీ ఉన్నాను నేను ఉంటే ఉన్నాను అంటే తెలుస్తుందా లేదా తెలుస్తోంది కానీ ఐఎం నాట్ థింక్ ఉన్నాను తెలుస్తోంది ఉన్నానని తెలుస్తోంది కదండి ఉన్నానని తెలుస్తోంది బట్ ఐఎం నాట్ థింకింగ్ థింక్ ఐ ఆమ్ అది గుణాతీత స్థితి ఎంత సరళమో చూడండి మీరు ట్రై చేయండి ఉన్నాను ఉండాలంటే ఇంతట్లోకి మనస్సు ఏమంటుందో తెలిసిన అదే వాడెవడో వస్తా అన్నాడు వాడు అంటుంది అయిపోయిందంటే మీ గుణాతీత స్థితిలోంచి గుణంలోకి జారిపోయారు జస్ట్ బీ జపం చేస్తున్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ అని జపం చేస్తున్నారు జపం స్లోగా చేయాలి మాల తిప్పడం కాదు మాలక్కర్లా దీనికి అక్కర్లా మీకు మాల ఉన్న ఆ డిసిప్లిన్ లేదు అది నేను అది నేను కాదంట పునశ్చరణానికి రూడాలి నేను చెప్తున్నది అది కాదు ఇక్కడ మాల ఏది లేదు ఇక్కడ ఏముంది ఓం నమ శివాయ దెన్ గ్యాప్ సైలెన్స్ మళ్ళీ ఓం నమ శివాయ ఇప్పుడు ఓం నమ శివాయ అంటుంటే మీకు శివయ్యా ఇది అది ఆలోచనలు వస్తున్నాయా అంటే మీరు సత్వగుణంలో లేనే లేరు ఏ ఆలోచనలు లేవు ఓం నమ శివాయ ఆ శబ్దమే శబ్దమే మళ్ళీ రూపం లేదు రూపం అంటే అది ఇంకా అదే రజోగుణంలోకి పోతుంది మనస్సు చరణం అది వచ్చేస్తుంది శబ్దమే మీరు సత్వగుణంలో ఉన్నారు రెండోసారి ఓన్నమ శివాయ సత్వగుణంలో ఉన్నారు మధ్యలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఏం చేస్తున్నారు ఆలోచిస్తున్నారా లేదు దెన్ ఉన్నానంతే ఉన్నాను సైలెన్స్ ఉన్నాను అది గుణాతీత ఆ సైలెన్స్ గుణాతీత ఓన్నమ శివాయ సత్వగుణం కాబట్టే ఈ ధ్యానం చేసేప్పుడు ఓన్నమ శివాయతో ప్రారంభించి ఆరంభంలో కొంచెం స్పీడ్గా చేసిన ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మొదలు పెడతారు అలా స్లోగా చేయాలి దాన్ని సెకండ్ స్టెప్ ఆ మధ్యలో గ్యాప్ బీ అవేర్ ఆఫ్ దాట్ ఓం నమ శివాయ శివాయ శివాయ బి అవేర్ మూడో స్టెప్ ఆ గ్యాప్ అవేర్నెస్ ఆఫ్ సైలెన్స్ అది సైలెన్స్ అనండి అవేర్నెస్ ఆఫ్ సైలెన్స్ అనండి ఏదన్నా ఒకటే కొంచెం ప్రొలాంగ్ చేయండి ఓం నమ శివాయం నమ శివాయం నమ శివాయ ఆ సైలెన్స్ ప్రొలాంగ్ చేయటం వల్ల మీ గుణాతీతంగా ఉండాలి ఓం నమ శివాయ అన్నప్పుడు సత్వగుణంలో ఉన్నారు రజోగుణం మీరు దాంట్లో ప్రవేశపెట్టారనుకోండి రజోగుణం ఎలా ఉంటుంది మాల తిప్పాలి నెంబరు పూర్తి చేయాలి దానివల్ల కైలాసాన్ని అనులభిస్తుంది శివుడు అనుగ్రహిస్తే కోరికలు చేస్తాయి మా మనవుడికి ఎంసెట్ సీట్ వస్తుంది ఇలా మొదలుపెట్టారనుకోండి మీరు గుణాతీతం మాట అసలు మీరు మాట్లాడడం అనవసరం యూఆర్ నో నియర్ దాట్ మీరు ఆ సంసారంలో పడిపోయి నా కాబట్టి గుణాతీతము అన్నది ఇవాళ ఉంటుంది సపోజ్ ఒకరోజు మీకు ఆ సైలెన్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అయ్యింది ఓర్ణమ శివాయ అక్కడ కూడా మనస్సు చెదిరిపోకుండా నిలబడింది ప్రకాశం ఇంకో రోజు ఓన్నమ శివాయ అంటే శివయ్య గుర్తుకొచ్చాడు శివయ్య బాకీ ఉన్నాడు డబ్బులు ఇవ్వాలి అయితే నాకేదో పని చేసి అన్నాడు ఆ పని సరిగ్గా చేసేదో లేదో రజో గుణం అయితే పడుకుని నిద్రపోయారు డల్గా ఉండిపోయారు తమ అవ్వకున్నాము అప్పుడు ఈవేళ అంతా గ్రేట్ అని మీరు పొందుకోవద్దు మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు నా ద్వేష్టి సంప్రవృత్త అని ప్రకాశం వచ్చినా వెల్కమ్ ప్రకాశం పోతే వెల్కమ్ హ్యాపీ ఓకే రెట్టిట్టుకో ప్రవృత్తి వస్తే వెల్కమ్ ప్రవృత్తి పోతే నో ప్రాబ్లం రెట్ ఇట్టుకో మోహము వస్తే వెల్కమ్ మోహం పోతే నో ప్రాబ్లం రేట్కో వచ్చిందని గొప్ప లేదు మెచ్చుకోలు లేదు పోయిందని దుఃఖము లేదు ద్వేషమూ లేదు తిట్టుకోవడము లేదు మీరల్లా సాక్షిగా నిరీక్షణ ఉంటారు ఇది గుణాతీత స్థితి ఈ గుణాతీత స్థితిని మీరు సమాజానికి కూడా అన్వయించవచ్చు సమాజంలో ఒకప్పుడు సమాజం కొంచెం ఉన్నత స్థితికి వస్తుంది మళ్ళీ కింద మళ్ళీ ధర్మం కొంచెం పైకి వస్తుంది మళ్ళీ ఆ ధర్మంలోకి పోతూ ఉంటుంది మీరు నచ్చి మీరు నచ్చుకుని మీరు మెచ్చుకున్నది ఇంకొకటి తింటూ ఉంటుంది మీరు మెచ్చుకున్న దాన్ని పది మంది మెచ్చుకుంటారు మీరు మెచ్చుకున్న దాన్ని పది మంది మెచ్చుకుంటే మీకు చాలా ఉత్సాహం వస్తుంది మీరు మెచ్చుకునేదాన్ని పది మంది చేదరిస్తే మీకు దుఃఖం కలుగుతుంది ఇలాగ సమాజంలో అన్ని రకాల స్థితులు పోతూ ఉంటాయి వాటి అన్నిటి మీరు సాక్షిగా ఉండాలే తప్ప ఇదేదో బాగుంది అని కాంక్షించడము కానీ ఇది చెడిపోయింది అని ద్వేషించడము కానీ ఉండరాదు మహాత్ములకు ఉండదు సాక్షిగా ఉంటారంతే సో ఈ విధంగా ఈ మహాత్ముల యొక్క ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది మహాత్ముల ద్వారా ఏదైనా గొప్ప గొప్ప ఘనకార్యాలు సంపన్నమైనప్పుడు కూడా వారు ధర్మమును కలిగి ఉండరు ఒకవేళ మహాత్ములు వల్ల సంకల్పించినటువంటి కార్యం ఏదైనా సంపన్నము కాకపోతే వారు కంగారు పడిపోరు నిరుత్సాహపడారు నా ద్వేష్టి నా కాక్ష అలా ఉండిపోతారు తర్వాత మహాత్ములు గొప్ప విద్యను కలిగి ఉన్నప్పటికీ ప్రకాశం కదా వారు చాలా అహంకారంగా గర్వంగా ఉండరు ఒకవేళ మనకి సంగతి తెలియలేదే వాడికి తెలిసిందే అతనికి మనకంటే చాలా విషయాలు అతనికి తెలుసు మనకి తెలియకుండా ఉండిపోయినాం మనం అనే పరిస్థితి ఉంటుంది మనం తరకం సరిగ్గా చదువుకోలేదే లేకపోతే మీమాంస కొద్దిగానే చదువుకున్నాం పూర్తిగా చదువుకోలేదే ఆయన ఎవడో మహాపండితుడు అనే పరిస్థితి ఎదురు అటువంటి పరిస్థితి ఎదురుపడినప్పుడు నిరుత్సాహపడుతా అనేది మహాత్ములకు ఉండదు ఎందుకంటే పాండిత్యమైన బుద్ధి ఎండే ఉంటుంది పాండిత్యము లేమి అది కూడా బుద్ధి యొక్క ధర్మమే తప్ప ఆత్మస్వరూపానికి ఏమీ ఉండదు కాబట్టి ఆ విధంగా ఒకవేళ పని ఏ పని లేదు మహాత్ములు కంగారు పడ్డాయి ఏ పని లేదు సోమరిగా ఉన్నానే అని కంగారు పడ్డాడు ఒకప్పుడు పనులు ఎక్కువ ఉంటాయి అదిగో పనులు ఎక్కువ చేసేస్తున్నాను నేను ఇన్ని పనులు నేను ఎందుకు చేయడం అని ఆయన నిరుత్సాహపడ్డాడు ఎందుకంటే తెలుసున్నాండి పని నేను చెయ్యను పని జరుగుతుంది తప్ప పని చేసేటువంటి కర్తను నేను కాని కాను అని విషయాన్ని మనం ఇంతకుముందు శ్లోకంలో కూడా చూసి ఉన్నాము సో ఈ విధంగా ఈ శ్లోకము చాలా గొప్పది మహాత్ములు దీన్ని అనేక సందర్భాల్లో కోర్చేస్తూ ఉంటారు శ్లోకాన్ని దీని మీద భాష్యకారులు ఒక మంచి కొత్త కోణాన్ని కూడా ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది నేను చాలా ఉపజ్ఘాతం చెప్పేశాను ఆ భాష్యకారులు చెప్పబోయే కొత్త కోణాన్ని మనో రేపు చూసి ఈ శ్లోకాన్ని రేపు తినిషంత ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశ్శాంతిశాంతి